హరి ఓం గణానా గణపతివామహే కవిం కవీనాముపవశ్రవస్తరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ అస్మాచార్యపర్య వందే గురుపరంపరా అహంశ్రభవ ప్రవర్త భజన్ మాం బుధావన్వితా అంటే వివేక జ్ఞానము గలవారు తెలుసుకున్నవారు బుధ అంటే తెలుసుకున్నవారు తెలుసుకుని భజన చేయాలి బుధాహ మాం భజంతే తెలియనివాడు భజన చేస్తే ఆ భజన సక్రమంగా ఉండదు ఏదో కొంత అంశం బాగానే ఉంటుంది తెలియనివాడు మూర్ఖంగా ఉన్నవాడు భజన చేస్తే ఫోటోల నుంచి చపాతీలు వచ్చాయంట అక్కడికి అంతిమంగా ఆరు నెలలు భజన చేసి వీడు కనిపించింది ఏమిటంటే చపాతీలు వచ్చాయని ఏం భజనది ఏమన్నమాట ఫోటోలోంచి చపాతీలు వస్తాయా సో ఫోటోలోంచి ఏమీ రావు వండిట్లో వండితే గిన్నెలోంచి చపాతీలు లేకపోతే కణం నుంచి చపాతీలు వస్తాయి కాబట్టి అలాగంటి భజన అది భజన కాబట్టి బుధాహ భజంటే తెలుసుకుని భజన చేయాలి తెలియకుండా చేసి భజన అటువంటి నిమితాలను వేసేటువంటి ప్రమాదం ఉంటుంది తెలియకుండా చేసే భజన కాబట్టి ఎప్పుడు కూడా ఈశ్వరుణ్ణి భజించేప్పుడు బుధాహ తెలిసి భజించాలి ఏమిటి తెలిసి ఎంత తెలిసితే అంత తెలియడానికి ఉన్నది కాబట్టి అసలు ఆ దృష్టిని అల అలవరుచుకుని సో ఈ తెలుసుకోవాల్సిందే ఇతిమత్వా భజంతేమో మత్వా అంటే జ్ఞాత్వానర్థం ఈ విధంగా తెలుసుకుని ఏమైనా తెలుసుకుని అంటే అహం సర్వస్య ప్రభవ మత్వసర్వం ప్రవర్తతే ఇప్పుడు మనుషుల యొక్క దృష్టి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కారణ దృష్టి రెండు కార్యదృష్టి దీన్ని మీరు గమనించాల్సి ఉంటుంది మీరు చూస్తున్నది కారణాన్ని చూస్తున్నారా కార్యాన్ని చూస్తున్నారా అనేది ఆలోచించాలి ఇప్పుడు కార్యం అంటే ఎఫెక్ట్ కారణం అంటే కాజ్ ఇప్పుడు సాధారణంగా మీరు కార్యాన్ని చూసినట్లయితే కార్యదృష్టి కలిగి ఉన్నట్లయితే అది మిమ్మల్ని బంధిస్తుంది సంసారంలో బంధిస్తుంది దానివల్ల దోషమే ఉంటుంది కారణ దృష్టి కనుక కలిగి ఉన్నట్లయితే మీకు ఆ సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది ఇప్పుడు ఆరోగ్య దృష్టిగా కూడా చూసుకుంటే ఆరోగ్యం ఇవాళ ఒక డాక్టర్ గారు చెప్తున్నారు ఏమనంటే మీరు స్టార్ట్ చేస్తూ తినేస్తున్నారు మీరు తినే బియ్యం ఆరోగ్యకరంగా ఉండవు నిల్లు బియ్యం పట్టించి తినేస్తున్నారు దానికి ఆ ముల్లులో ఆ బియ్యాన్ని పట్టినప్పుడు ఆ బియ్యపు గింజ మీద ఉండేటువంటి ఫైబర్ ఆ ఫైబర్ ఉన్నటువంటి కవర్ పోతుంది ఆ కవర్తో పాటు ఫైబర్ పోతుంది తర్వాత మెటల్స్ ఉంటాయి జింక్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ మొదలైనటువంటి మెటల్స్ ఎసెన్షియల్ మెటల్స్ దేహారోగ్యానికి అవసరమైనవి చాలా తక్కువ మొసాదులో అవసరం పడతాయి అవన్నీ కూడా పోతాయి నిజానికి ఆయన అంటారు ఆ గింజ పెరగడానికి ఆవశ్యకమైన న్యూట్రియం అన్నీ కూడా ఆ కవర్లోనే ఉంటాయి సో ఆ గింజ ఆ లెవెల్కి పెరిగిందంటే ఆ న్యూట్రియం మూలంగా పెరిగింది మీరు మిల్లులో పోసి ఆ న్యూట్రయల్స్ అన్నింటినీ తీసేసి కేవలం స్టార్ట్స్ నేర్చుకుంటున్నారు అని చెప్పారు అలా ఎందుకు చేస్తున్నారు అంటే మీకు కార్యదృష్టి ఉంది తప్ప కారణ దృష్టి లేదు కార్యదృష్టి ఏమిటి బియ్యం తెల్లగా ఉండాలి మల్లె ఉండాలి అది కంటికి తినేదానికి కూడా నేను చాలా మందిని అలా అనుకుంటే వినే ఏం అని ఆశ్చర్యపోతూ ఉంటారు పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా నుండి ఆ బ్రౌన్ రైస్ చూసారా అది మాకు మాకు రుచించదు మాకు తెల్లటి రైస్ రుచిస్తుంది అని చెప్తున్నారు అంటే మీరు ఆ కార్యం మీద మీ ఫోకస్ తప్ప కారణం మీద మీకు ఫోకస్ లేదన్నదానికి నేను చిన్న దృష్టాంతం ఉంటాను అదే ఆ డాక్టర్ గారు మీరు రుచికి ప్రాధాన్యం ఇవ్వకండి కంటికి తెల్లగా మల్లెవ్వులా కనపడడానికి ప్రాధాన్యం ఇవ్వకండి ఆ గింజ దాంట్లో ఉండే న్యూట్రియం అది చూసుకో అది కదా కారణం అది చూసుకోండి కారణంలో దోషం లేకుండా చూసుకోండి మీరేమో ముడి బియ్యం ఆ బ్రౌన్ రైస్ మీరు తినండి అని చెప్తున్నారు డాక్టర్ టీవీలో కాబట్టి చూసారా ఆరోగ్యం దగ్గరకు చిన్న విషయం ఆరోగ్యం దగ్గర కావ్యదృష్టి కాకుండా కారణ దృష్టి అంటే మంచిది ఆరోగ్యం మీద కూడా ఇంకా ఈ జగత్తును మీకు చూసే ఒక దృష్టాంతం చెప్పారు ఇంకో దృష్టాంతం ఇప్పుడు సపోజ్ మీరు బంగారపు షాపుకి వెళ్ళారనుకోండి బంగారం షాప్కి వెళ్ళారనుకోండి ఆమె ఏమిటి ఒక వ్యక్తి వెళ్ళారనుకోండి ఆ వ్యక్తి ఆ బంగారం షాపులో ఏమిటి చూస్తున్నారు అంటే ఆభరణములను చూస్తున్నారు అంటే దాని పేరే కావ్యదృష్టి ఆమె ఆమె కానీ ఆయన కానీ ఆ వ్యక్తి ఆభరణాలని చూడడానికి బదులుగా అక్కడే అక్కడే ఆభరణాలని చూడడానికి బదులుగా బంగారం చూశారనుకోండి చేయాల్సింది ఏమైనా ఉంటుందా ఏమీ ఉంటుంది ఆభరణాలను చూస్తే ఆ ఆభరణముల యొక్క వ్యామోహము ధనాన్ని చాలా కష్టపడి సంపాదించిన ధనాన్ని బూజిలో పోసిన పన్నీరు ఈ ఆభరణ వ్యాపారంలో ఊళ్ళో పోసి ఆభరణాలను తెచ్చి పెట్టుకుంటూ ఉండటము అవసరమయ్యేదానికి మించి సో ఆ విధంగా ధనాన్ని దుర్వినియోగం చేసుకోవటము తర్వాత సేఫ్టీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవటము ఈ సమస్యలన్నీ దేనివల్ల వస్తాయి ఆభరణాలను చూడ్డానికి అదే స్థానంలో మీరు బంగారం చూశారనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఏం చేయరు యూఆర్ సేఫ్ ఎందుకంటే బంగారాన్ని చూసినప్పుడు మిమ్మల్ని బంధించదు ఆభరణాన్ని చూస్తే బంధించారు ఆ దృష్టి అర్థమైందండి అక్కడే అదే వస్తువు మీరు చూసి పద్ధతి ఏమిటి అయింది అలాగే మీరు ఎదురుకుండా ఉన్న వాడిని మనిషి అన్నట్టుగా చూశారనుకోండి అయితే శత్రువు అవుతాడు లేకపోతే మిత్రుడు అవుతాడు మనవాడు అవుతాడు లేకపోతే పరాయి అవుతాడు అలా కాకుండా ఆ మనిషి హృదయంలో కారణ రూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించారనుకోండి అప్పుడు శత్రుమిత్ర అనే దృష్టి పోతుంది అనే దృష్టి ఎందుకంటే శత్రువిత్ర స్వాపర ఇత్యాది ద్వంద్వములన్నీ కూడా కార్యములన్నీ ఉంటాయి తప్ప కారణమునందు ఏ ద్వంద్వములు ఉండవు కాబట్టి మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించి కారణ దృష్టిని కార్యదృష్టి యొక్క స్థానంలో కారణదృష్టిని అలవరుచుకోవాలి కాబట్టి చుట్టూ ఉండే నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఆ నామరూపాల మీద ఫోకస్ పెట్టుకోకూడదు మీ మైండ్ ఫోకస్ ఆ నామరూపాల మీద పెట్టుకోదు ఈ నామరూపాలకి మూలము ఎవరు ఈశ్వరుడు హ్యా ఫోకస్ ఆన్ దా కారణ దృష్టి ఎలాగంటే గులా నేను ఈ గులాబీ పూ దృష్టాంతం కూడా చెప్తూ ఉంటాను గులాబీ చూసి ఆ గులాబీ పువ్వు అది నామము రూపము దాని మీద ఉండే సౌందర్యము అంటే మీరు ఆ గులాబీని కట్ తుంపి మీరు దగ్గర పెట్టుకుంటాను అలా కాకుండా అదే గులాబీని చూసేప్పుడు ఆ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరం నుంచి వచ్చింది దాంట్లో ఉన్న సౌందర్యం అంతా కూడా ఈశ్వరుని యొక్క విభూతియే అని మీరు దర్శించారనుకోండి మీరు మనస్సు భగవదాకారాన్ని పొందుతుంది మనస్సు వెంటనే భగవన్మయమైపోతుంది అయిపో అసలు దేవాలయానికి వెళ్ళి దేనికి మార్కెట్ ప్లేస్లో ఉంటే మనస్సు సంసార భావనలతో నిండి ఉంది కనుక ఆ పరిస్థితిని మార్చి దేవాలయానికి వెళ్తే మనస్సు దేవుడి భావనతో నిండుతుందని అందుకోసం కదా దేవాలయానికి వెళ్ళి మీరు దేవాలయానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నవాడితో ఎవరితో తెచ్చి పెట్టుకున్నారనుకోండి అప్పుడు దేవాలయానికి వెళ్ళిన ప్రయోజనమే లేకుండా అయిపోయింది కాబట్టి గులాబీ పువ్వును చూసి మీకు ఈశ్వరుని యొక్క విభూతి అనుభవానికి వస్తే అంటే హృదయము భగవద్కారం అంటే మీరు దేవాలయంలో దేవుడిని దర్శించినంత పని గులాబీ పువ్వును చూడడం కానీ అప్పుడు దాన్ని తుల్చరు ఎందుకంటే అది భగవంతుని యొక్క విభూతి దాన్ని మీరు డిస్టర్బ్ చేయాలి అలా వదిలేస్తారు దాన్ని చేత్తో కూడా స్పృశించరు ఎందుకంటే చేత్తో స్పృశిస్తే అది వాడిపోయే ప్రమాదం అన్నది అలా కంటితో చూసి ఆనందిస్తారు సో ఆ విధంగా సర్వస్థ సర్వ సందర్భములలో సో కారణ దృష్టిని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది అహం సర్వస్య ప్రభవ అలాగే మత సం ప్రవర్తితన్న సందర్భంలో కూడా చలనం మీద దృష్టి ఉండక ఉండక ఉండకుండా ప్రేరకుడు మీద దృష్టి ఉండాలి ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి ఫ్యాన్ ఎంత బాగా తిరుగుతుందో రెక్కలు ఎంత అందంగా ఉన్నాయో ఆ గుడిపై గుడితో ఒకటి ఉంది కదా ఇలాగా అది ఎంత బాగుందో కాడ ఎంత బాగుందో ఎంత చక్కగా తిరుగుతుందో అని చూశారనుకోండి ఆ దృష్టిని ఏమంటారు చలన దృష్టి కాదు ప్రేరక దృష్టి దీన్ని ఇంత చక్కగా తిరిగి ఇట్లా చేసేటువంటి ఆ మహాశక్తి అది కంటికి కనపడదు చలనం కంటికి కనపడుతుంది చలనం వెనకాల ఉండే శక్తి మీరు బుద్ధితో భావన చేయాల్సింది బుధాహ భావ నామరూపాల మూలంలో ఉండే ఈశ్వరుడు కంటికి నామరూపాలు ఈశ్వరుని కంటికి కాబట్టి నామరూపాలని కంటితో చూస్తూనే ఉన్నప్పటికీ ఆ భావముతో కూడిన బుధులు కనుక ఆ నామరూపములకు మూలంలో ఉన్నటువంటి జగత్కారణమనే ఈశ్వరుణ్ణి దర్శిస్తారు అలాగే ఏ చేష్ట జరుగుతున్నా ఎటువంటి చేష్ట జరుగుతున్నా సరే ఆఖరికి మనకి సాధ్యత ఉన్నది శివుని ఆజ్ఞ లేనదే క్షేమైనా కొట్టదు క్షేమ కుట్టింది క్షేమ శివుని ఆజ్ఞ అయింది చేతనే క్షేమ అని ఆయన ఆ చిన్న నొక్తిని అలా సహించేసాడు ఆ చీమను ఏమీ డిస్టర్బ్ చేయలేదు దాన్ని జాగ్రత్త తీసి పక్కన పెట్టి దాని దాన్ని దాన్ని అమ్మిల్ చేసి ఆ చీమ మీద మనం కోప్పడాల్సిందేం లేదు చివన ఆజ్ఞ అయింది కూర్చుంది చూడండి ఆ చీమని చూడటం లేదు యొక్క చేష్టని చూడటం ఆ చేష్ట వెనక ఉండే ప్రేరకుని సో తుఫాన్ వచ్చింది అనుకోండి సరే ఈశ్వరుని యొక్క ఆజ్ఞ ఆ తుఫాను పంపించిన వాడు ఈశ్వరుడు కాబట్టి తుఫాను మనకి తత్కాలముందు క్లేశమునే కలిగించినప్పటికీ తుఫాను పంపించిన వాడు ఈశ్వరుడు కనుక మీరు దానిని సహిస్తారు దాన్ని ఓపిగ్గా సహిస్తారు ఎందుకంటే పంపించిన వాడు ఈశ్వరుడు ఎండలు వచ్చేటుకోండి పంపించాడు ఈశ్వరుడు పంపించాడు సూర్యుడు రూపంగా ఉండి తపాం యహమహం వృష్టిని నివృణా ని సృజాంత అని మనకి విభూతున్నది ఇంతకుముందు గడిచిన అధ్యాయాల్లో ఒక విభూతిగా చెప్పాడు తపామి అహం ఎండ కాసేసి గట్టిగా మీరు ఉక్క పడిపోయేట్లాగా వేడికి తాపాన్ని పొందేసేట్లాగా చేస్తాను నేను అని చెప్పాడు కాబట్టి మీరు తక్కువ మందు శరీరానికి కలిగేటువంటి అసంత అసౌకర్యము దానిని కలిగిస్తున్న సూర్యమండలము లేకపోతే టెంపరేచర్ ఫార్టీ డిగ్రీసు వీటన్నిటిని చూ చూడమే కాకుండా అది ఎలాగూ చూస్తూనే ఉంటారు అది అనుభవానికి వస్తూనే ఉంటాయి అవి మాత్రమే కాకుండా అవి వాటిని ఆ విధంగా మనకు ఇచ్చినటువంటి ఆ ప్రేరకుడు చలనము ప్రేరకుడు ఉంటాడు యంత్రము యంత్రి ఆ యంత్రమును నడిపేవాడు యంత్రి ఇది శ్రీరామకృష్ణుడు పరిభాష కాబట్టి ఆ ప్రేరకుడు ఆ ప్రేరకుడిపై దృష్టి పెట్టాలి మత్తర్వం ప్రవర్త ఎందుకంటే బహిర్ముఖ దృష్టి అంతర్ముఖ దృష్టి అని రెండు ఉన్నది సాధకులు బహిర్ముఖ దృష్టిని క్రమంగా శిథిలం చేసుకుని అంతర్ముఖ దృష్టిని అలవరుచుకోవాలి బహిర్ముఖ దృష్టి అంటే కార్యదృష్టి చలన దృష్టి దానికి బహిర్ముఖ దృష్టి అని పేరు మీరు కార్యం మీద మీ ఫోకస్ ఉంటుంది చలనం మీద మీ ఫోకస్ ఉంటుంది అంతర్ముఖ దృష్టి ఎలా ఉంటుందంటే కారణం మీద దృష్టి ఉంటుంది ప్రేరకుడి మీద దృష్టి ఉంటుంది అది అంతర్ముఖ దృష్టి సో ఎదుర్కొండగా సముద్రము లేకపోతే సముద్రం కనపడిందనుకోండి ఆ సముద్రము నామరూపములు ఆ సముద్రము వెనకాలం ఉండే కారణము ఈశ్వరుడు ఆ దృష్టి అది మిమ్మల్ని అంతర్ముఖుని లేకపోతే సముద్రాన్ని చూసి దీని మీద నావ మీద షికారు వెళ్దామనో లేకపోతే బీచ్ మీద ఇటు ఒక నడుద్దామనో నడవచ్చు తప్పేం కాదు దాన్ని ఏదో ఒక భోగ భోగానికి సందర్భంగా మార్చుకునేటువంటి ప్రయత్నం మనిషి చేస్తూ ఉంటాడు కారణం ఏమిటంటే బహిర్ముఖమైన దృష్టి కలిగి ఉండడమే కాబట్టి అంతర్ముఖ దృష్టి కలిగి ఉండాలి అది ఎలాగూ ఉంటే నేను వివరించాను కారణ దృష్టి కలిగి ఉండట ప్రేరక దృష్టిని కలిగుండి తర్ అహుర్వ ప్రభవ మత్సం ప్రవర్త మజన్ మాం బుధా భావమన్వితాము భాష్యకాల భాష్యము అహమితి అహం పరం బ్రహ్మా వాసువాఖ్యం జగత ప్రభవ ఉత్పత్తి అహం అంటే పరం బ్రహ్మ అక్కడ అహం అంటే శ్రీకృష్ణుడు వసుదేవుడు దేవకి అనే వాళ్ళిద్దరు కొడుకు హర్యానాలో పుట్టినవాడు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టినవాడు అని అలా చూడకూడదు అహం శుద్ధానికి అర్థం అది కాదు శాస్త్రదృష్టిగా తుంపదేశమదే శాస్త్రదృష్టిలో అహం అంటే బ్రహ్మ మీరు అహం అంటే నేను రామారావునే సుబ్బారావునని మీరు అనుకుంటున్నారు కానీ శాస్త్రా ఏమని చెప్తోంది తత్వమశే అని చెప్తుంది కాబట్టి శాస్త్రము యొక్క దృష్టిలో మీరు పరబ్రహ్మ స్వరూపులు అయ్యే ఉన్నారు ఆ దృష్టిలో శ్రీకృష్ణుడు మాట్లాడితే ఏ దృష్టితో మాట్లాడతాడు శాస్త్ర దృష్టితో మాట్లాడతాడా లోక దృష్టితో మాట్లాడతాడా భగవద్గీతలో మటుకు శాస్త్ర దృష్టితో మాట్లాడతాడు భగవద్గీతకు అవుట్ సైడ్ ఆ సందర్భాన్ని బట్టి లోక దృష్టి ఏదైనా భగవద్గీతలో మటుకు శాస్త్ర దృష్టితోటే మాట్లాడతాడు ఎందుకంటే ఆయన గీతను ఉపదేశిస్తున్నాడు శిష్యులకు కాబట్టి అహం అంటే ఆ పరబ్రహ్మ ఆయన అర్థం అయితే చూడండి అహం అంటే అర్థం పరం బ్రహ్మ సర్వజగత్కారణమైనటువంటి పరబ్రహ్మ దానికి పేరు వాసుదేవ అని పేరు వాసుదేవ అంటే వసుదేవస్య పుత్ర అని కాదు వసుదేవస్య పుత్ర అన్నది నామరూపాలు అది కాంటెక్స్ట్ వల్ మీరు కంటెక్స్ట్ నుంచి అతీతంగా పైకి వెళ్లాల్సి ఉంటుంది వాసు ఈ మాట చెప్పాను అంతకు వాసు అంటే సత్ సత్ దేవ అంటే చిత్ అంటే సచిదాత్మ అనర్థం వాసు అంటే సత్ సర్వ జగత్తును వ్యాపించి సర్వ జగత్తుకు అధిష్టానంగా ఉండేటువంటి ఆ అఖండమైన సత్ ఉంగిట ఉనికి దానికి వాస్తు అని పేరు అది సత్తు మాత్రమే కాదు చిత్తు కూడా ఆ సత్తే చిత్తు అది ప్రకాశస్వరూపము స్వయం ప్రకాశమైన సత్ తనంత తానుగా తెలుస్తూ ఉండే సత్ అది తెలియడానికి సూర్య చంద్రా ప్రకాశము ఇంద్రియములు మనస్సు యొక్క ఆవశ్యక ఆవశ్యకత కానీ లేదు అది తనంత తానుగా అనుభవానికి ఉంటుంది తెలివి అది చిత్ దానికి దేవ అని పేరు దివు అంటే స్వయం ప్రకాశ అని అర్థం కాబట్టి ఏది వాసు వసు వాసు వసు దేవహ వసు దేవశ్చ కర్మధార సమాసం చేస్తే వాసు సో సకల జగత్తు కూడా సత్తాస్ఫూర్తులను కలిగి ఉన్నది సకల జగత్తునకు సత్తను స్ఫూర్తిని అంటే ఉనికిని తెలివిని ఎవిడెన్స్ తెలుస్తూ ఉంటుంది ఉంటుంది తెలుస్తూ ఉంటుంది సో ఆ విధంగా ఉంది అనే అనుభవాన్ని తెలిసింది అనే అనుభవాన్ని అనుగ్రహించేటువంటి ఏ అధిష్టాన ఆత్మగలదో అది పరబ్రహ్మ దానికే వాసుదేవ అని పేరు కాబట్టి అటువంటి వాసుదేవుడనే పేరుతో ప్రసిద్ధమై ఉన్నటువంటి పరబ్రహ్మ సర్వస్వ జగత ఉత్పత్తి సకల జగత్తు దేని నుండి ఆవిర్భవించినదో దేని నుండి ఉద్గమించినదో ఎమనేటింగ్ ఫ్రమ్ అక్కడి నుంచి ఆవిర్భవించింది ఇప్పుడు గంగ ఎక్కడి నుంచి వచ్చింది అంటే గోముఖ నుంచి పుట్టుకొచ్చింది గోముఖ నుంచి పుట్టిందంటే గోముక్ దగ్గర పుట్టింది గోముఖు నుండి పుట్టలేదు గోముఖు దగ్గర పుట్టింది ఎక్కడి నుంచి పుట్టిందంటే ఒక గ్లేషియర్ నుంచి పుట్టింది గోముఖ అంటే అది రా రాళ్ళుతో కూడిన స్థానం కదండి గోముఖ అంటే అది పర్వత శిఖరం అది పర్వత రాళ్లతో ఉంటుంది దానికి ఆవు మూతిని పోలి ఉంది కనుక గోముఖం అన్న అండ్ నల్లా నీళ్ళు వస్తున్నాయి అనుకోండి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి నల్లా నుంచి వస్తున్నాయా నీళ్లకు ఉత్పత్తి ప్రభవము నల్లా నా నల్లా కాదు ప్రభవం ఏది అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది చూడండి అది వాటర్ ట్యాంక్ నుంచి వస్తున్నాయి నల్లా నుంచి వచ్చినా వాటర్ ట్యాంక్ నుంచి వస్తున్నాయి అదేవిధంగా గంగానది గోముక్ అంటే అది నల్లా ఉంటుంది వచ్చేది గోముక్ నుంచి కాదు గోముక్ దగ్గర గోముక్ గుండా వస్తున్నాయి కానీ మరి సోర్స్ ఏది సోర్స్ ఒక గ్లేషియర్ ఉంది ఆ గ్లేషియర్ కరిగి గంగానది వస్తుంది అదేవిధంగా ఈ జగత్తు నామరూపాత్మకము ఈ నామరూపాత్మకమైన జగత్తులో అంతర్లీనంగా ఉన్నటువంటి ఏ సచ్చిటు గలదో అది పరమాత్మ పరమాత్మయే దాని దానికి సోర్సు కాబట్టి ఆ సర్వ జగత్తునకు ఉత్పత్తి పరబ్రహ్మయే అహం సర్వస్య ప్రభవ కాబట్టి మీరు నామరూపాలను చూడకండి నామరూపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అది చూడండి సో ఆ కారణాన్ని దర్శించటం మీరు అభ్యాసం చేయండి సో ఇప్పుడు చూడండి ఒక మొక్క ఉందనుకోండి ఆ మొక్కలా పెరగడానికి మూలంలో పృథివీ వాయువు ఆకాశము తర్వాత తేజస్సు ఆ పంచభూతములు ఆపహ ఇవన్నీ కలిస్తేనే మొక్కల్లా పెరుగుతుంది ఈ పంచభూతములు ఎక్కడి నుంచి వచ్చాయి ఈశ్వరు నుంచి వచ్చాయి కాబట్టి ఒక కథ కథ అంటే అలా పువ్వు వికసించింది గులాబీ పువ్వు వికసించింది వికసించి పువ్వు అంది చుసారా నా గొప్ప ఎంత అందంగా వికసించాను అంది అంటే మొక్క గులాబీ మొక్కన్నీ నీ మొహంలో నువ్వు నీకు వికసించే శక్తి కూడా ఉందా నేనుగా నీకు లైఫ్ ఆ షాప్ అంతా నీకు సప్లై చేసి ఆ న్యూట్రియన్స్ అన్ని నీకు సరఫరా చేసి భూలోంచి తీసుకుని సరఫరా చేసి నీకు లైఫ్ అట్టబెట్టి నిన్ను వికసింపచేసింది నేనుగా నువ్వేమిటి వికసించింది అని మొక్క ఆ గులాబీ పువ్వుపై కోప్ప కరెక్టా కదా కరెక్టానా ఈ లోపల పృథివీ మొక్క మీద కోప్పబడింది మీ మోహన్లాగా నువ్వేమిటి వికసింపజేస్తావు నేను నీకు బ్రతుకునిచ్చింది నేను నీటిని నీకు ఇచ్చాను తర్వాత న్యూట్రియం కూడా నేను ఇచ్చాను అని పృథ్వీ ఆ మొక్కతోటల్లి నువ్వు కాదు ఆ పువ్వును వికసింపజేస్తా నేను వికసింపజేసాను అండి ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఒప్పుకున్నారా ఇకేమైనా అభ్యంతరం ఉందా లేదుగా అప్పుడు సూర్యుడు అన్నాడు చాలుసాలు ఓడిపోయి నీ గొప్పతనం ఏం లేదు నీకు నేను గ్రావిటేషనల్ ఫోర్స్లో నిన్న అలా అర్బిట్లో నిలబెట్టి పొగలు రాత్రి క్రియేట్ చేసి వేసవి కాలం వర్షాకాలం అనేటువంటి ఋతువులను నీకు నేను ఏర్పాటు చేసి ఎండకాయించి వర్షాలు పడించి నీ న్యూట్రియన్స్ అన్ని నేను ఇచ్చాను నీకు ఆ కారణంగా నువ్వు నా మొక్కల్ని పెంచగలిగా నీ గొప్పేమిటి అని సూర్యుడు అన్నాడు దీనికి ఇప్పుడు సూర్యుడు లా నేపటికి మిల్కీవే గెలాక్సీ అండి ఓ సూర్యుడా నువ్వు మరీ నిన్ను నేను నిలబెట్టింది నేను నువ్వు నా నుండి పుట్టావు నా ఎల్లే నీ మునుగోడని కలిగి ఉన్నావు కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత మళ్ళీ నాలో కలిసిపోతావు నిన్ను ఒక సూర్యుడిగా నీ చుట్టూ కొన్ని గ్రహాలు పెట్టి నీకు ఒక గ్రహ మండలాన్ని అప్పగెట్టి నేను నీకు నీ గొప్పే ఉందని ఆ మిల్కీవే గెలాక్సీ అండి దాన్ని ఒప్పుకుంటారు క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ అని మనకి బాగా దగ్గరగా ఉన్నది మిల్కీవే గెలాక్సీ అని తన ఉన్నది మిల్కీవే గెలాక్సీయే కాకుండా ఇంకొక పదహారు గెలాక్సీస్తో కలిసి ఒక క్లస్టర్ ఒక సముదాయం గెలాక్సీ సముదాయం ఆ సముదాయం అన్నది ఇంక్యువే గెలాక్సీ తోటి నువ్వు మరీ అంత అహంకరించకు నిన్ను ఆ స్థితిలో నిలబెట్టింది నేను నువ్వు ఒక అంగాడిని నేను అంగిని అంగం కంటే అంగి ఎప్పుడూ గొప్పది మరీ అహంకరించకు అని ఆ క్లస్టర్ చెప్పింది అప్పుడు ఈశ్వరుడు హిరణ్య గర్భుడు చెప్పాడు ఓ ఓ క్లస్టర్ మరి అంత అహంకరించకు నువ్వు నా నుండి ఆవిర్భవించావు అని హిరణ్య చెప్పాడు అప్పుడు పరబ్రహ్మ హిరణ్య గర్భుడితో ఏమాయ నువ్వు మరీ అహంకరిస్తున్నావే నా కళ్ళ ముందు పుట్టావు కదా నువ్వు నిన్ను ప్రకటింపజేసింది అని పరబ్రహ్మ అన్నాడు ఇప్పుడు ఆ గులాబీ పువ్వును ఆవిష్కరింపజేసింది ఎవరు వికసింపజేసింది ఎవరు పరబ్రహ్మ దీనిని కారణ దృష్టి అని సో కారణ దృష్టి మిమ్మల్ని ఎక్కడి దాకా తీసుకువెళ్తుంది ఈశ్వరుని వరకు తీసుకువెళ్ళు కారణ దృష్టిలో నామరూపములను మీరు అధిగమిస్తారు ద్వంద్వాలకి అతీతంగా వెళ్తారు కారణ దృష్టిలో మనస్సులో రాగద్వేషాలు ఉదయించం కారణదృష్టి ఏంటే మనస్సులో రాగద్వేషాలు ఉదయించి మనస్సు కలుషితమవుతూ ఉంటుంది కారణ దృష్టిలో రాగద్వేషాలు శిథిలమైపోతాయి మీరు సమత్వాన్ని చేరుకుంటారు కారణ దృష్టిలో కాబట్టి ఎప్పుడూ కూడా ఆ కారణ దృష్టిని మనం అభ్యసించాల్సి ఉంటుంది మత్ ఏ స్థితి నాశ క్రియాఫల ఉపభోగలక్షణం విక్రయారూపం సర్వ జగత్ ప్రవర్తతే చూడండి ఈ సకల జగత్తు ప్రవర్తిల్లుచున్నది భూమి జగత్ అంటే స్థిరంగా ఉండి చేయలేదు జగత్తులో స్థిరంగా ఉండేది ఏదీ లేదు దాని పేరే జగత్తు జగత్ గచ్చతి సో నిరంతరము పరివర్తన చెందే స్వభావము కలది కాబట్టే దానికి జగత్ అని పేరు పెట్టారు మీరు జగత్ అంటే ఎలాంటిదో తెలుసు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా తెర మీద మీరు చూస్తూ ఉంటారు అక్కడ ఏదైనా ఒకటి స్థిరంగా ఉంటుందా సినిమా తెర మీద ఉండగలుగుతుందా సినిమా తెర మీద స్థిరంగా ఉండాలంటే అక్కడ ఫిలిం ఇలా తిరుగుతూ ఉంటుంది చూడండి ఆ ఫిలిం తిరగడం మానేసింది ఫిలిం తిరగడం మానేస్తే సినిమా తెర మీద సినిమా ఉంటుందా ఉండదు అక్కడ ఫిలిం తిరుగుతూనే ఉండాలి అంటే సినిమా తెర మీద ఏది స్థిరంగా ఉండడానికి వీరు ఇప్పుడు సపోజ్ ఆ నాయకుడు నాయిక కలిసి డ్యాన్స్ చేశాడంటా ఎంత బాగుంది ఆ ఉద్యానం ఎంత బాగుంది ఆ నాయకుడు బాగున్నాడు ఆ నాయిక చాలా అందంగా డ్రెస్ వదిలి చేసుకొని బాగా డ్యాన్స్ చేసుకోండి ఇదే అడ్డుపెట్టేసేయండి మాకు ఇప్పటికప్పుడు తీసుకోవాలి అది మీరు కోదే రుడుకోండి అది సంభవం అవుతుందా అలా చదువుతుందా అది ఉంటుందా ఉండదు మారిపోతుంది ఎందుకంటే మారిపోవడమే దాని యొక్క లక్షణం సినిమా తల మీద మారకుండా ఒక్కటే ఉంటుంది మారంది అంటే ప్రకాశించే తెర అది మాత్రం మారదు తెర అంటే సత్ ప్రకాశించే అంటే చిట్ అది మాదము ప్రకాశించే తెర మారణం మిగతా సర్వము మారా మారిపోతూనే ఉంటాయి ఈ జగత్తు కూడా ఇదే జగత్తు నిరంతరం మారిపోతూ ఉంటుంది అది విక్రీయారూపం అలా మార్పులు వచ్చిస్తూ ఉంటాయి విక్రియ విక్రియ అంటే అర్థం మీరు నేను పనిపెట్టుకుని ఏమి చేయక్కర్లా అది అలా వికారాన్ని పొందుతూనే ఉంటుంది స్వత స్వ స్వతహగానే మారిపోతూ ఉంటుంది ఇప్పుడు మొక్క నిన్న గింజ మట్టిలో పెట్టారు మీరు ఏం చేయాలి మీరు దాన్ని దాని చుట్టూ ఎలా ప్రదక్షిణం చేయాలా లేకపోతే అక్కడ కూర్చుని జపం చేయాలా ఏం చేయాలి కానీ మట్టిలో గింజ పెట్టేసి నీళ్లు కొన్ని చిలకరించి మీ దాన్ని మీరు వెళ్ళిపోతే మొన్నడది అందుకరిస్తుంది ఆపలేదు మీరు ఆ అనుగురించింది స్వతహాగానే మొక్క అవుతుంది మొక్క స్వతహాగానే చెట్టు అవుతుంది అలా మార్పుతోనే ఉంటుంది చెట్టు అయిందని ఈ చెట్టు ఇలాగే ఉండి మాకు పళ్ళు ఇచ్చేస్తూ ఉండిపోవాలంటే ఉండదు ఐదేళ్ళు పదేళ్ళు పళ్ళు ఇస్తున్న ఆ చెట్టు పెద్దదైపోతుంది దానికి కూడా మళ్ళీ మన దేహం ఇలా యువనలోనే ఉండిపోవాలని అనుకుంటాం యువనలో ఉండదు రోజులు దొరికిపోతూ ఉంటాయి రోజుల దొర్లుతూనే ఉంటాయి కొంచెం ఆపచ్చు కదా కొంచెం ఈ దొరలడం ఆపడి ఉంటే ఆగదు మీరు నిద్రపోయినా దొరికిపోతుంది రోజు నిద్రపోకుండా ఏదో టీవీలు ఏదో చూస్తూ కూర్చున్నా దొరికిపోతుంది మీరు ఏదో జపం చేస్తూ కూర్చున్నా దొరలిపోతుంది పేకాటాటుతో కూర్చున్నా దొరలిపోతుంది రోజు దొర్లిపోతూనే ఉంటుంది ఏది ఆగదు అలా దొర్లుతూ ఉంటుంది ఆ దొర్లీదాన్ని బ్రహ్మడో ఆపలేడు బ్రహ్మ కూడా ఆపలేడు బ్రహ్మ వయస్సు పెద్దవాడు అయ్యాడు బ్రహ్మ బ్రహ్మగారి వయస్సు ఎంత బ్రహ్మదేవుడు వయస్సు ఎంత తెలిసిన ద్వితీయ పరాథే సో వైవస్పృతమన్నదే యాభై ఒకటో సంవత్సరంలో ఉన్నాడే యాభై ఒకటో సంవత్సరం పంచాంగకర్తలను అడిగితే యాభై ఒకటో సంవత్సరంలో ఎన్నో మాసము ఎన్నో తిథి అన్నీ వాళ్ళు లెక్క ఇప్పుడే బ్రహ్మదేవుడితో మాట్లాడొచ్చినట్టుగా చెప్తారు సో అదే క్యాల్కులేట్ చేసి చెప్తారు కాబట్టి బ్రహ్మదేవుడు కూడా ఆయన కూడా రోజులు దొరలిపోతున్నాయి ఆయనకు కూడా అంతా అలా దొరికిపోతూనే ఉంటుంది ఎవరికి స్థిరంగా ఇలా నిలబడేది ఏమీ లేదు భూమి ఉందనుకోండి భూమి జిర జిర జిర జిర తిరుగుతూనే ఉంది సూర్యుడి చుట్టూ అది చాలనతో తన చుట్టూ కూడా తను తిరిగిపోతుంది సూర్యుడు ఇంకో దాని చుట్టూ తిరిగేస్తున్నాడు జోడి ఆక్రమం ఏదో పేరు పెట్టి దాని చుట్టూ తిరిగేస్తున్నాడు లేదా ఆ మిల్కీవే గెలాక్సీలో పదికీలు కొట్టేస్తూ ఆయన తిరిగేస్తున్నాడు మిల్కీవే గెలాక్సీ అది తిరిగేస్తోంది ఆ క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ అది తిరిగేస్తుంది అన్ని గెలాక్సీలు తిరిగేస్తున్నాయి ఒకదాని నుంచి మరొకటి దూరంగా అలా నిలుపుతూనే ఉన్నాయి మహావేగంతో మీరు ఊహించలేనంత వేగంతో ప్రతీదీ కదులుతుంది ఇకపోతే పదార్థం లోపల మాలిక్యూల్స్ అవన్నీ అలా వైబ్రేట్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడూ వైబ్రేట్ అయిపోతూ ఉంటాయి ఒక మాలిక్యూల్ లోపల అణువులు అలా వైబ్రేట్ అయిపోతూ ఉంటాయి ఒక అణువు లోపల న్యూక్లియస్ లోపల ఉండే కణములు ఎలక్ట్రాన్స్ చుట్టూ ఉంటాయి ఇంకా ఏదైనా కణాలు ఉంటాయని ఇవన్నీ కూడా అలాగ పిచ్చిత్తినట్టుగా తిరిగిస్తూ ఉంటాయి అనవరణీయా మహతో మహీయా జగత్ అంటే నిరంతర పరివర్తనశీలము ఇక్కడ ఎవ్వరూ స్థిరంగా నిలబడేది ఏదీ లేదు స్థిరంగా ఉండేది ఏదీ లేదు అన్నీ వస్తూ ఉంటాయి వచ్చింది పోతుంది కొత్తది వస్తూ ఉంటుంది పాతటి పోతూ ఉంటుంది దట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్ ద ఓల్డెస్త్ ఈడెస్ట్ ప్లేస్ టు ద న్యూయస్ట్ అని ఇలాగేదో అన్నాడు లాజ్ టెండిషన్లు ఏదో పద్యంలో ఉన్నాయి పాతది ముందుకు కొత్తది వస్తుంది అది ప్రకృతి లక్షణం బాగా మారిపోతున్నాం కొంతమంది మారిపోవడానికి లీడ్ అని మంకుపడతారు మారిపోతుందా మారిపోదా మారిపోతుందంటే ఇలా మంకు పట్టు పట్టడమే అనిపిస్తుంది కొద్ది రోజులు మంకు పడతారు తర్వాత మానేస్తారు పట్టు మానేస్తారు ఇది మారిపోతా ఉంటుంది ప్రతిఘటిస్తారు ఈ మార్పు రావడానికి వీరు అని ప్రతిఘటిస్తారు కొంత అల్లరి చేస్తారు నాలుగైదు ధర్నాలు కూడా చేస్తారు చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు ఈ మార్పు వచ్చేస్తుంది మెగ్డానల్ దేశంలోకి రాకూడదు అని ఒక ప్రతిఘటన చేశారు ఆ ప్రతిఘటన చేసినప్పుడు నేను అన్నాను వీళ్ళు ఎంత గట్టిగా ప్రతిఘటన చేస్తున్నారు కదా ఈ మెగ్డానల్ని వచ్చి తీరుతుంది ప్రతిఘటన చేయకపోతే వస్తుందో రాదు సందేహం వాళ్ళ క్యాల్కులేషన్స్ లో వాళ్ళు ఉంటారు వీళ్ళు ప్రతిఘటన చేశారంటే వచ్చి తీరుతుంది ఎందుకంటే వాట్ ఎవర్ యూ అప్కోర్స్ గ్రోయింగ్ లా ఆఫ్ నేచర్ కేఎఫ్ రాకూడదు కేఎఫ్ అంటే ఇంకొకటి ఎలా ఉంది కేఎఫ్ఆర్ కేఎఫ్సి అది రాకూడదు భారతదేశంలోకి రాకూడదు వచ్చేసింది మీరు ఇంకా కొన్నాళ్ళు నీకు తెలీదు స్టార్టీవీ రాకూడదు భారతదేశంలో వచ్చేసింది స్టార్టీవీ అన్నీ వస్తాయి సమాధి మారిపో ఉంటుంది కూచిపూడి డ్యాన్స్ చేయాలందరూ ఆ డ్యాన్స్ మానేసి ఏవో కొత్త కొత్త డ్యాన్సులు చేస్తున్నారు కూచిపూడి డ్యాన్స్ చేయాలంటే చేయడం మానేస్తారు ఇంకా మీరు ఈ కూచిపూడి డ్యాన్స్ని నిలబెట్టాలి నిలబెట్టండి మీరు ట్రై చేయండి మీరే చేయండి కూచిపూడి డ్యాన్స్ కాదు అందరూ అదే డ్యాన్స్ చేయాలి అందరూ ఆ డ్యాన్స్ని చేయరు అందరూ ఏ డ్యాన్స్లు చేస్తారంటే ఏవో డ్యాన్సులు ఉన్నాయి కదా దాని పేరేదో ఉంది సో అలాంటి డ్యాన్స్ని చేస్తారు ఇది పాక్ పాక్ అలాంటి డ్యాన్సులు ఏవో చేస్తారు తప్ప ఇటుకు డ్యాన్స్ చేయాలి మేము ఆ డ్యాన్సే చేస్తాం మీరు అందరూ కర్ణాటక సంగీతమే నేర్చుకోవాలి అది నేర్చుకో వాళ్ళకి నచ్చిన సంగీతం వాళ్ళు నేర్చుకుంటారు లోకం యొక్క స్వభావం ఏంటంటే మార్పు నా జుట్టు నల్లబడకూడదు ఆ జలబడిపోతుంది అది తెల్లబడకూడదు జుట్టు ఊడిపోకూడదు ఊడిపోతుంది ఎముకలు బలంగా ఉండాలి బలంగా ఉండవు సుఖమైపోతాయి గుండె అలాగా ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉండాలి అలా కొట్టుకో తేడా వచ్చేస్తుంది దానికి తర్వాత అయిపోతుంది కూడా విక్రియ వికారము విక్రియారూపము సర్వంజు జగత్తంతా కూడా అలాగా మూమెంట్ అంటే అలాగా కదిలిపోతూ ఉంటుంది ఈ కదలికలోనే స్థితి ఒకటి పుట్టింది కదా పుట్టిన తర్వాత స్థితి కొంత స్థితి అయిన తర్వాత నాశము క్రియలు స్థితి కూడా కథనికా నాశము కథనికాయ క్రియలు ఏవేవో క్రియలు చేస్తూ ఉంటారు లౌకిక క్రియలు చేస్తారు శాస్త్ర విహితములైన యజ్ఞయాగాది క్రియలను చేస్తారు చేసిన ప్రతిక్రియకి ఓ ఫలం ఉంటుంది లౌకిక క్రియలకు ఆ ఫలం ఉంటుంది వైదిక క్రియలకు ఫలం వాటికి ఆ ఫలమును అనుభవించుట ఉపభోగం ఉంటుంది సో ఈ విధంగా క్రియ క్రియ అంటే వాళ్ళకి చలనం ఆ చలనం నుంచి అలా చలనం చలనం వచ్చి వచ్చి ఫలం పుడుతుంది ఆ ఫలం యొక్క అనుభవం అంత చలనమే ఆల్ మూమెంట్ ఇది జగత్ యొక్క లక్షణము నేను మధ్యలో కొన్ని మంచి నీళ్ళు అవుతూ ఉంటాను జగత్ అంటే మూమెంట్ అది అర్థం చేసుకోవాలి ఎందుకంటే జగత్తు గురించి సరైనటువంటి అవగాహన లేని కారణంగా మనిషి అంతఃకరణలో ఉద్వేగాన్ని అంటే అలజడి భయాన్ని పొందుతూ ఉంటాడు అలజడి భయాన్ని పొందుతాడు ఇవి కాబట్టి వేసవగానం ఎండలు మండిపోతున్నాయి ఈ ఎండలు ఏమిటి లా ఏంటి అని వీడు ఉద్వేగం అంతకంటే అనవసరం వేస్ట్ ఇంట్లో వేరే ఏమి లేదు సో ఉద్వేగం మీరు వరి అవుతూ కూర్చుంటే ఎండలు తగ్గుతాయా ఇప్పుడు తెలుగులో సామెత ఒకటి ఉన్నాయి ఏడ్చిన దాని ఇవి కొంచెం మొరత సాగుతాయనుకోకండి ఏడ్చిన దాని మొగుడు వస్తే నా మొగ్గుడు వస్తాడు అని ఒక సో కాబట్టి మీరు వరి అయిపోతూ ఈ ఎండల గురించి మీరు వరి అయిపోతూ ఉంటే కాలం వెళ్ళిపోయి వర్షాలు వస్తాయి ఏవన్నీ కాకుండా ఒకడు అలా కూర్చొని ఉన్నాడు వాడికి వేసవికాలంలో వెళ్ళిపోయే వర్షాలు వస్తాయి రావా లేకపోతే అలాగే వేసవకాలంలోనే ఉండిపోతాడా వాడికి అంతే ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ విషయాలను తెలుసుకుంటారో రెండు విషయాలు ఈ జగత్తులో స్థిరంగా ఉండేది ఏదీ లేదు ఏది స్థిరంగా ఉండదు జగత్తు యొక్క లక్షణం దాంతో అసలు మీరు మనస్సులో మీకు అలజలికి అవకాశమే లేదు ఎందుకంటే స్థిరంగా ఉండేది ఏదీ లేదు ఒక ఆయన ఓ మహాత్ములు నాతో అన్నారు స్వామీజీ పంపను అంటుని అంటే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది పవర్లోకి బీజేపీ వెళ్ళిపోయింది పవర్లోంచి అన్నారు అంటే ఓ వెళ్ళేవాడ వేదాంతం జరిగి నువ్వు నేర్చుకున్న దీనికైనా బీజేపీ పవర్లోకి వచ్చిందంటే వెళ్ళిపోవడానికే వచ్చింది పవర్లోకి కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఈ రకమైన మార్పు అది ప్రకృతి లక్షణమయ్య జగతి యొక్క లక్షణం అది మార్పు రాకూడదు పవర్లో ఏది ఉందో అదే ఉండిపోవాలి అని కోరుకోవడము మీ యొక్క అవివేకం తప్ప మీద ఏమీ కాదు ప్రకృతి అలా ముందుకు సాగిపోకూడదు మా చిన్నప్పుడు నెహ్రూ గారు ఆరోగ్యంగా లేకుట ఆయనకి గుండె నొప్పి వచ్చింది ఆయనే పోతే భారతదేశానికి దిక్కు లేకుండా అయిపోతుంది అని అనుకున్నాను అందరూ అలా అనుకునేవా అలాగని స్టేట్మెంట్లు అవి ఇచ్చిన అయితే నెహుగారు కాలం కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోయారు ఆ తర్వాత నందా గారి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు నందా ఈజ్ గుడ్ ప్రైమ్ ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు కాలంలో ఇందిరాగాంధీ గారి తర్వాత ఇందిరా ఈజ్ ఇండియా ఇండియా ఈజ్ ఇందిరా నో ఇందిరా ఇండియా హ్యాస్ నో సర్వైవల్ అని కానీ ఆయన తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు ఇంకా ఎవరి వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు తర్వాత ఇంకేమైనా వస్తుంది ప్రకృతిలో మార్పులు వస్తూనే ఉంటాయి ఇది ప్రకృతి యొక్క లక్షణం అది కాబట్టి అదంతా కూడా ఆ కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సినవి రెండు జగత్తు యొక్క స్వభావము చలనము ఇది తెలుసుకోవాలి కాబట్టి ఎక్కడైనా చలనం మీకు కనపడితే మార్పు కనపడితే దాన్ని మీరు అది స్వాభావికము సహజము అని స్వీకరించాలి తప్ప దానిని ప్రతిఘటించకూడదు మానసికంగా మీరు మార్పుని ప్రతిఘటిస్తే మీరు అలజడికి ఆందోళనకు భయానికి గురి అవుతారు స్ట్రెస్ పెరిగిపోతుంది మార్పును ప్రతిఘటిస్తే ఎప్పుడు మార్పును ప్రతిఘటించకూడదు మాకు ఇంకా కొంతసేపు నిద్రపోవాలనుంది కాబట్టి సూర్యుడు వేయించకూడదు అని మీరు అనుకోవడము లేకపోతే ఇవాళ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి సూర్యాస్తమయం తొందరగా అవ్వకూడదు అని మీరు అనుకోవడం సూర్యుడు వేయిస్తాడు వెల్కమ్ అస్తమిస్తాడు వెల్కమ్ పొగలు వెల్కమ్ రాత్రి వెల్కమ్ వేసవి కాలము వెల్కమ్ వర్షాకాలము వెల్కమ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్కమ్ ఎందుకంటే వస్తుంది పోతుంది సుఖము వెల్కమ్ కానీ సుఖం వచ్చింది ఎంతోసేపు ఉండదు వెళ్ళిపోతుంది దుఃఖము వెల్కమ్ రమ్మనండి దుఃఖాన్ని రానివ్వండి అది కూడా వెళ్ళిపోతుంది ఏది లేదలు కాబట్టి జగత్ అంటే నిరంతర పరివర్తనశీలము అంటే బై నేచర్ ఎవర్ చేంజింగ్ That is what jagat is. By nature, by its very nature, ever-changing. Even if you want to be the same thing in this situation, when you are stressed, you will be the same thing. That is the first point. The second point. This part, this part, దీనిని ప్రేరేపించి వాడు ఒకడున్నాడు ఒకడు ఉన్నాడు వాడు అక్కడెక్కడో కూర్చొని ప్రేరేపిస్తాడని కాదు దీనికి అంతర్యామిగా ఉండి ప్రేరేపిస్తాడు మొక్కలో గింజ లోపల ఉండి గింజను అంకురింపజేస్తాడు అంకుర ఉండి అంకురాన్ని మొక్క చేస్తాడు మొక్క లోపల ఉండి మొక్కని మ్రాను చేస్తాడు మ్రాను లోపల ఉండి మ్రాను నుంచి పళ్ళు పుట్టిస్తాడు కాబట్టి ఆ పద్దు లోపల ఉండి కాయ లోపల ఉండి గింధ్ర మళ్ళీ చుట్టిట్లా చేస్తాడు కాబట్టి అంతర్యాదు పృథివీ లోపల ఉండి పృథివీ సూర్యుడు చుట్టిట్లా తిరిగి చేస్తాడు సూర్యుడు లోపల ఉండి సూర్యుడు తప్పించి ఇట్లా జగత్త వేడిని ఇచ్చి చేస్తాడు చంద్రుడి లోపల ఉండి భూమి చుట్టూ ఉరిగిట్లా చేస్తాడు శనిగ్రహం లోపల ఉండి సూర్యుని చుట్టూ తిరిగి చేస్తాడు మాకు శనిగ్రహం నచ్చదంటే కుదరదు మీకు నచ్చకపోవచ్చు కాక ఆ రాజద్వేషాలు ఉండవచ్చు కాబట్టి ఆల్ మూమెంట్ ఆల్ ఈజ్ మూవింగ్ ఆల్ ఈస్ మూవింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ నెంబర్ వన్ అసలు ఆధ్యాత్మికం అయ్యేప్పటికే కొంత బెంగపోతుంది ఇంకెలాగూ చెలి చెలించేదే కానివ్వండి లెట్ ఇస్ యాక్సెప్టెడ్ అని మీరు ఎప్పుడైతే అన్నారో అక్కడతో సమస్య చాలామందికి పరిష్కారం అవుతుంది ఇంకొక స్టెప్ ఉంది ఆ స్టెప్ మీరు తీసుకుంటే మీరు కృతార్థమైపోతారు అదేమంటే ఎదేవ భవతి అదేవ మంగళాల ఏది జరిగితే అది మంగళము కొరతే ఏది జరిగితే అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే జరుగుతుంది దానికి మంచి చెడు మనం పెట్టుకుంటాం పేర్లు సుఖము దుఃఖము అని మనం పెట్టుకుంటాం పేర్లు శుభము అశుభము అని మనం పెట్టుకున్న పేర్లు ఈశ్వరుని వైపు నుండి శుభం పోయి అశుభం వచ్చు అశుభం పోయి శుభం వచ్చు శుభము నిలబడేది కాదు అశుభము నిలబడేది కాదు ఈ సృష్టిలో స్థిరంగా నిలబడేది ఏది లేదు అని ఓ బోర్ దోహట ఒక ఆయన ఈ జగత్తులో స్థిరంగా నిలబడేది ఏదీ లేదు అది చూసిన వెంటనే న్యూ డే న్యూ థింగ్స్ వస్తూ ఉంటాయి వెల్కమ్ ఆహ్వానించబడ్డే తప్ప దీంట్లో ప్రతిఘటించాల్సింది ఏదీ లేదు ఎంత ప్రేర వచ్చేసిందో చూడండి తర్వాత ఈ సర్వమును ప్రేరేపించేవాడు దీనిని సంచాలనం చేసేటువంటి ఆ కర్త సంచాలన కర్త అంతర్యామి అయిన ఈశ్వరుడు అని మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో మీ హృదయంలో రాజద్వేషాలన్నీ కూడా శిథిలమైపోయి ఒక శాంతి నెలకొంటుంది భవిష్యత్తులో మీరు దేనికి భయపడాల్సింది లేదు ఎందుకంటే మీ జీవితము ఎవరి చేతిలో ఉన్నది ఈశ్వరుని చేతిలో ఉన్నది ఎందుకంటే సర్వ చలనము సకలమైన చలనము ఈశ్వరుని చేత ప్రేరేపించబడుతుంది కాబట్టి త్వమేవ మాత చెప్ప స్వమేవ అని మనం అప్పచెప్పేసిన తర్వాత ఇంకా ఇప్పుడు నౌక ఎక్కారనుకోండి ఆ షిప్ క్యాప్టెన్ ఉంటాడు మీ జీవితము మీ దారి మీ నడక మీ ప్రయాణము కూడా క్యాప్టెన్ చేతిలో ఉంటుంది అంటే మీరు కూడా ఓ చార్ట్ డైరెక్షన్స్ వెరిఫై చేసుకుంటూ మనం ఏ డైరెక్షన్లో వెళుతున్నామో అని ఎప్పటికప్పుడు క్యాల్లేట్ చేసుకుంటూ కూర్చుంటారా అలా కూర్చుంటే మీరు నిద్ర కూడా పోయేందుకు అవకాశం ఉంది కాబట్టి కర్ణభాదుడు అంటే ఆ నౌకకి క్యాప్టెన్ తీసుకుని ఆ నౌక ఎప్పుడు ఏ దిశలో అడుగు ముందుకి నడిచినా ఒక అంగుళం ముందుకు కదిలినా ఎప్పుడు ఏ దిశలో ముందుకు కదిలినా ఆ నౌకని కదల్చేటువంటి వాడు క్యాప్టెన్ అంటాడు మన పని ఏంటంటే స్వీకరించడమే ఈ లోపల తుఫాను వస్తుంది సముద్ర మధ్యంలో ప్రయాణం చేస్తుంటే తుఫాన్ వస్తుంది ఇప్పుడు మీరేం చేస్తారు ఊంతులు వేసేసి అయ్యో తుఫాన్ వచ్చేసింది ఈ నౌక ఏమైపోతుందో మన బ్రతుకు ఏమైపోతుందో మీరు గెంతులు వేస్తే ఏమవుతుంది ఏమేవద్దు దానివల్ల ఉపయోగం ఉండదు ఆ క్యాప్టెన్ కూడా ఏషట అంచడం అంటే అంతటా క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి ఏమండే ఈ తుఫాన్ వచ్చేసింది దీని మాట ఏంటంటే ఏం పర్వాలేదు మీరు విశ్రాంతిగా కూర్చోండి మాకు చేతనే ఉంటా మేము చేస్తున్నాము అని మీరు అలా కాకుండా గెంతులు వేయడం ప్రారంభించారనుకోండి అప్పుడు ఏమంటాడు ఏ సటా అని ఏమన్నా ఒక అర్థం లేని దిగేరే నేను తీసుకోలే గెంబో కాలమే కాబట్టి తుఫాను వచ్చినప్పుడు ఏం చేయాలి ఈశ్వరుని ప్రార్థించినప్పుడు కూర్చోవడమే ఈశ్వరుడే నడిపిస్తాయి దుఃఖం వచ్చినా అంతే సుఖం వచ్చినా అంతే ఎందుకంటే సంచాలకుడు ఈశ్వరుడు కాబట్టి ఆ సత్యాన్ని ఎప్పుడైతే మీరు బాగా మనస్సును పట్టించుకుంటారో జీవితంలో కోర రాకూడదు ఇది ఇది రాకూడదు అనేది ఏది లేదు వీడు శత్రువు అనేవాడెవడూ లేడు వీడు అపకారము చేసిన వాడు అనేవాడెవడూ లేడు అపకారము అంతా ఎవడన్నా చేస్తే ఉపకారం చేసింది కూడా ఈశ్వరుడే ఆ ఈశ్వరులే మీ హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు ఇప్పుడు మీరు ఎవళ్ళని తిచ్చుకునే ఉంటారు సూర్యుడిని తిగితే ఆ తిట్లు అన్ని మళ్ళీ మీకే వస్తాయి కాబట్టి ఒక ప్రిన్సిపుల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే సర్వమును ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా స్వీకరించి నిశ్చింతగా శాంతంగా ఉండు ఇది ఇది మత్వ ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లే బుధులు బుధా జ్ఞానులంటే వాళ్ళే అజ్ఞానం ఏమనుకుంటాడంటే ఈ నామరూపములన్నీ సత్యము ఈ జగత్తు కూడా సత్యము ఈ జగత్తులో ఉండే ద్వంద్వాలు సుఖము దుఃఖము శుభము అశుభము స్వాపర నిత్ర శత్రు ఇవన్నీ సత్యము అను అనుకుంటాడు అజ్ఞాని కానీ జ్ఞానం ఏమనుకుంటాడంటే ఈ నామరూపములు ఇవన్నీ కూడా కల్పితములు ఈ ద్వంద్వములన్నీ కూడా నిత్య అజ్ఞానము చేత కల్పితములు వీటికి అధిష్టానమైన ఈశ్వరుడు మాత్రమే సత్యము నిత్య శుద్ధ బుద్ధ పరమాత్మ ఒక్కటి ఏ సత్యతత్వము ఈ నామరూపాత్మకమైన జగత్తుంట కూడా కల్పితమే అని స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటాడు ఆయన బుధ అతివాడు బుధుడు